గణపతిమే ఉపమశ్రవస్తమం జేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణిశేత సాధనం శ్రీమహాగణాధిపతాశివసార శకరాచార్యమ్యమాన్ అస్మాచార్యపే గురు పరంపరా ం భద్రం కన్యే విష్ణుయామదేవాద్రం పశ్యేమాక్షజత్రై స్ష్ వాసస్తూ మేవీత్యదాయుస్తింద్రో వృద్ధశ్రవాతిన పూషా విష్వేదా స్వస్తి నష్టో స్వస్తినోబృహస్పతిర్దా ఓం శాంతి శాంతిశాంతి భూతమి వాదిన కెచిదే అభూత్యాపరే ధీరా ంతఃస్పరం భాష్యం అయిపోయింది భాష్యం కూడా అయింది కదా భూతన్న జాయతేవదంతో అజాతిం ఖ్యాపయంతి ఈ జన్మల గురించి అంటే పుట్టినది ఏమిటి పుట్టింది జగత్తు పుట్టింది జగత్తు పుట్టిందంటే నేను కూడా జగత్తులే భాగమే నేను పుట్టాను దీని గురించి పుట్టుక మరణము పుట్టుక గురించి పుస్తకాలు తర్వాత దాంట్లో లాజిక్లు బోల్డ్ యుక్తులు ఈ విధంగా అనేక గ్రంథాలని కోర్టు చేస్తూ ఉండటము పెద్ద పెద్ద ప్రమాణాలను ఉటంకించటము తర్వాత వివాదములు వివాదంత పరస్పరము ఎంతకాలం అంటే హండ్రెడ్స్ ఇయర్స్ వివాదాలను నడుస్తున్నాయి సెటిల్మెంట్ ఏమీ కాలేదు కారణం ఏమిటో తెలుసునండి పుట్టుక అనేది దోషభూయిష్టము కనుక పుట్టుక అనే దాంట్లోనే దోషముంది కనుక దానికి సెటిల్మెంట్ రాదు ఇప్పుడు శివుడు గొప్ప విష్ణువు గొప్ప అనే ఇష్యూ మీద సెటిల్మెంట్ ఎప్పటికైనా వస్తుందా రాదు ఎందుకు రాదో తెలుసిన ది ఇష్యూ ఇట్ సెల్ఫ్ ఈజ్ బంతం ఇట్ ఈస్ ఇట్ ఈజ్ ఏ యూస్లెస్ ఇష్యూ రాంగ్ ఇష్యూ ద్వశ్చిన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్ దట్స్ వై యూ విల్ నెవర్ గెట్ సెటిల్మెంట్ ఇంకా ఇలాంటి ఆచార్యులు ఇంకో వంద మంది వచ్చినా కూడా ఆ ఇష్యూ అలాగే ఉంటుంది ఎందుకంటే ది ఇష్యూ ది క్వశ్చన్ ఈజ్ రాంగ్ ద రాంగ్ క్వశ్చన్ కెనాట్ బి ఆన్సర్డ్ కాబట్టి ఉన్నది పుట్టిందా లేనిది పుట్టిందా అంటే ఇట్స్ పుట్టడం ఈస్ రాంగ్ క్వశ్చన్ ఇట్ ఈస్ డెట్ ఫోర్ ఇట్ కెనాట్ బి ఆన్సర్డ్ అని చెప్తనే భూతన్న జాయతే కించిత్ సో ఇసి నేను ప్రశ్న అడుగుతా చెప్పండి జగత్ అంటే జగత్తు మధ్యమ పురుష ప్రథమ పురుష కలిస్తే జగత్ అవుతుంది మీరు చిన్నప్పుడు చదువుకున్నారు కదా ఉత్తమ పురుష మధ్యమ పురుష ప్రథమ పురుష ఉత్తమ పురుష అంటే నేను మధ్యమ పురుష అంటే నీవు ప్రథమ పురుష అంటే అది నేను ఉత్తమ నీవు మధ్యమా ఎక్కడో ప్రథమ అని ఎప్పుడైనా చదివారు అలాగా ఓకే ఇప్పుడు ఈ ఉత్తమ పురుష మధ్యమ పురుష ప్రథమ పురుష వీటిల్లో ముందు ఏదంటారు ముందు ఏది ఉత్తమ పురుష ముందు ముందు నేను వచ్చాక నేను ఉత్తమ ముందు నేను ఉత్తమ పురుష వచ్చాక మధ్యమ పురుష ప్రథమ పురుష వస్తాయి పాక మధ్యమ పురుష ప్రథమ పురుష ఉండవు ఏమండి కాబట్టి ముందు నేను వచ్చాను నేను వచ్చిన తర్వాత జగత్తు వచ్చింది కాబట్టి ముందు నేను వచ్చి జగత్తుని తీసుకొస్తాను నేను కాబట్టి తీసుకొచ్చి ఇప్పుడు ప్రశ్న వేస్తాను ఈ జగత్తుకి కారణం ఎవరు అని ప్రశ్న వేసి బాల్యభావాన్ని క్యాల్కులేట్ చేసుకుంటూ పోతాను దాని మీద పుస్తకాలు రాస్తాను ఏదేదో చేస్తాను ఇప్పుడు చెప్పండి జగత్తుకి కారణం ఎవరు నేను కారణం నేను ముందు జగత్తును ఒకదాన్ని ప్రాజెక్ట్ చేసి దీనికి కారణం ఎవరు అని ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకి సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి జగత్తు ఇది కొంచెం సూక్ష్మంగా గమనించేహంతో తాదాత్మ్యాన్ని చెంది నేను అనే ఒక వృత్తి ఉదయిస్తుంది మొట్టమొదటి నిద్ర లేవగానే దేహ తాదాత్మ్యాన్ని బట్టి నేను అనే వృత్తి ఉదయిస్తుంది ఆ తర్వాతనే జగత్తు వస్తుంది సపోజ్ నేను అనే వృత్తి లేదనుకోండి తెలివి వచ్చింది నేను వృత్తి లేదు అంటే దాన్ని ఈగోలెస్ అవేర్నెస్ అంటారు తెలివి తెలివి ఉంది నేను లేదు అంటే నేను లేని తెలివి అహం నిజ విభానకం పిల్లరా ఉపదేశ సారము సో దాంట్లో ఆఖరి శ్లోకం అహమపేతకం నిజ విభానకం నేను లేని స్వయం ప్రకాశ చైతన్యం నిజ విభావకు నుంచి స్వయంగా ప్రకాశించే చైతన్యం ఆ నేను లేని స్వయం ప్రకాశ చైతన్య రూపంగా మీరు నిలిచి జగత్తు ఉండదు మధ్యమ పురుష ఉత్తమ పురుష జగత్తు లేకపోతే జగత్తు పుట్టింది ఎక్కడి నుంచి పుట్టింది ఎలా పుట్టింది ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి ఉండవు కాబట్టి ముందు తెలివి రావాలి వీటికి తెలివి వచ్చి దేహతాదాత్మ్యాన్ని పొంది అహం ఫిక్స్ కావాలి ముందు వీడు అహమృతిలో ఫిక్స్ట దానితో పాటే జగత్తు వస్తుంది జగత్ ఆ జగత్తులో ఈ సౌందర్యం ఉంది ఆ ఇబ్బంది ఉంది ఆ ఈ దుఃఖం ఉంది అని కింద చూసి దాన్ని కారణం ఎవడు దేవుడు దేవుడు కారణం దేవుడు కారణమే అందులో సందేహం కాదు ఆ దేవుడు నువ్వే అది దేవుడు కారణమే కానీ దేవుడి నుంచి పుట్టింది దేవుడి నుంచి పుట్టింది దేవుడి నుంచి దేవుడు చెప్పాడ నీతోటి వచ్చి నా నుండి పుట్టింది జగత్ అని ఓన్లీ జగత్తు చెప్పిందా నువ్వే అంటున్నావు కాబట్టి దేవు అని కారణ కార్యభావాన్ని ముందు ఒకదాన్ని ఫిక్స్ చేస్తాడు ఫిక్స్ చేసి ఇంకక్కడి నుంచి జీవితం కూడా ఈ కారణ కార్యభావాన్ని విచారించడంలో గడిపేస్తాడు ఇలా రండి కింద కూర్చోగలుగుతారా ఇక్కడ ఇంకో సీటు ఉంది రండి కాబట్టి మౌలికంగా అప్రోచ్లోనే దోషము గలదు అయితే ఇప్పుడు ఏమని చెప్తాం మనం ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే మీరు ఆలోచించండి మీ మీ గురించి మీరు చూసుకోండి ఉత్తమ పురుష నేను కదా మీరు మీ గురించి మీరు చూసుకుని ఆ నేను అనే ఆ వృత్తి ఏది కలదో దానిని మీరు పరిశీలించండి మీరు ఎప్పుడైతే నేను అనే వృత్తిని పరిశీలిస్తారో నేను ఎవరు అని ఆ ప్రశ్న వేసి శోధిస్తారో సో అయి పత్యయం ఈ అహంవృత్తి పడిపోతుంది పడిపోతుందంటే అహంవృత్తి లేకుండా అయిపోతుంది మీరు పరిశోధన చేసినప్పుడు అహం వృత్తి విలీనమైపోతుంది అహంవృత్తి విలీనమైపోయినప్పుడు జగత్తు ఉండదండి మధ్యమ పురుష ఉండదు ఉత్త ప్రథమ పురుష ఉండదు జగత్తు ఉండదు అహంవృత్తి ఉన్నప్పుడే జగత్తు ఉండదు అహం లేకపోతే జగత్తు లేనే లేదు జగత్తు లేనప్పుడు జగత్ ఎక్కడి నుంచి పుట్టింది ఎలా పుట్టింది అనే ప్రసక్తే ఉదయం కాబట్టి జగత్తు ఎక్కడి నుంచి పుట్టిందో ఎలా పుట్టిందో తర్వాత నిర్ధారణ చేద్దాము ముందు జగత్తు రావడానికి ముందు నేను వృత్తి వచ్చింది కనుక ఆ నేను వృత్తిని నువ్వు పరిశోధించు నేను ఎవరు అని పరిశోధించును పరిశోధిస్తే నేను వృత్తి విలీనమవుతుంది నేను వృత్తి విలీనమైతే జగద్వృత్తి కూడా విలీనమై జగత్తుకి మిథ్యాభూతమైన జగత్తుకి ఎక్కడి నుంచి పుట్టింది ఎలా పుట్టింది అసలు పుట్టిందని ఎవడు చెప్పాడు నీకు సో ఇన్ని రకాల వ్యాఖ్యానాలు చూడండి దీంట్లో ఉన్న రహస్యం వీడు స్వరూపము పుట్టలేదు పుట్టుకలేదు నజాయతే న్రియతే వా విపశ్చిత్ నహన్యతే హన్యమానే శరీరే అజో నిత్య శాశ్వతోయం పురాణ వీడు పుట్టలేదు అసలు పుట్టకుండా వీడు పుట్టుక లేదు కానీ వీడేం చేస్తాడు నేను పుట్టాను అంటాడు నేను పుట్టాను అని ఆ వాక్యాన్ని పరిశోధన చేయాలి నేను పుట్టాను నిజమా యథార్థమా నిజంగా నేను పుట్టానా అని పరిశోధన చేయాలి కదా ఆ పరిశోధన చేయడం నేను పుట్టాను అని ఒక సర్టిఫికేట్ ఒకటి పెట్టుకుంటాడు ప్రభుత్వం వాళ్ళ కోసం సర్టిఫికెట్ దేవుడి కోసం జాతకం ఈ రెండు పెట్టుకుంటాడు వాళ్ళక చూపిస్తాడు వీళ్ళకి చూపిస్తాడు ఈ రెండింటితోటి కిలగల్లు అడుగుతూ ఉంటాడు దీనికి ఇది కారణం ఏమిటి దానికి అది కారణం ఏమిటి అని కారణకార్యభావాన్ని వెతుక్కుంటూ ఉంటాడు ఒక ఆయన అంటే ఈ కారణకార్యభావం తప్పుదారి ఎలా పడుతుందన్న దానికి దృష్టాంతంగా చెప్తున్నా నేను టొరాంటో వెళ్ళినప్పుడు ఒక ఆయన చాలా విచారంగా దుఃఖంగా ఉన్నారు నాకు కావలసిన మిత్రుడు నేనున్నారు ఏమిటో దుఃఖంగా ఉన్నారు ఏమిటండి అన్నారు అంటే ఆయన ఈ మధ్యన గ్రహస్థితి బాగులేదు అన్నారు ఏం గ్రహస్థితి బాగానే ఉంది గ్రహాలన్నీ సక్రమంగానే తిరుగుతున్నాయి గ్రహాలు సక్రమంగా లేకపోతే ప్రళయం వస్తుంది తెలుసా మీకు ఆ సంగతి అంటే అలా కాదండి నాకు గృహస్థితి బాగులేదు ఏమిటి మీకు గృహస్థితి ఎందుకు బాగులేదో చెప్పండి మీకు ఎలా తెలిసింది మీకు గృహస్థితి బాగులేదని అంటే స్టాక్ మార్కెట్లో ఆయన చాలా ధనాన్ని కుదువు పెట్టారు స్టాక్ మార్కెట్ డిప్ అయిపోయింది ఆయన చాలా లాస్ అయ్యారు పైగా ఆయన భార్య వద్దంటుంటే వినకుండా కుదువు పెట్టారు అది కూడా పైగా అదొకటి ఏమండీ కాబట్టి స్టాక్ మార్కెట్లో లాస్ వచ్చింది ట్రూట్ దీనికి కారణమేమి అని కదా విచారం ఆ విచారంలో ఆయన తేల్చింది ఏమిటి గ్రహస్థితి బాగుండకపోవడం కారణము గ్రహస్థితి బాగోలేకపోవడం అంటే ఏమిటి ఎందుకు బాగోలేదు ఎలా బాగోలేదు దాని మీద ఇంకా పుస్తకాలు రాయొచ్చు అదో ఒక దిశ అదో డైరెక్షన్ ఓకే నేనన్నాను కాదండి గ్రహస్థితి బాగోలేకపోవడం కాదు కారణము మీరు కారణాన్ని తప్పుగా పట్టుకున్నారు కరెక్ట్ కారణం అది కాదు అని నేనన్నా అంటే ఏమిటి కరెక్ట్ కారణం ఏమిటి అనన్నా అంటే నేను చెప్పాను చూడండి మీ భార్య వద్దంతే కదా మీరు కొదవ పెట్టారు మీ హృదయంలో ఉన్న పేరాస కలదో అది మీ దుఃఖానికి హేతు కదా పేరాస దుఃఖానికి హేతువా లేకపోతే గ్రహాల దుఃఖానికి హేతువా చూడండి ఎలా పట్టుకున్నారు కాబట్టి కారణకార్య భావం అనేది ఒకటి మొదలు అది రాంగ్ డైరెక్షన్లో లాగిస్తుంది మనిషిని నేను పుట్టాను అని అనగానే ఓకే నేను పుట్టానుంటే జగత్తు పుట్టింది రెండు కలిపి మనం వ్యాఖ్యానం చేస్తాం నేను పుట్టానుంటే జగత్తు పుట్టింది జగత్తు పుట్టింది నేను సో నాకు ఒక తల్లిదండ్రుల నుంచి నేను పుట్టాను జగత్తు దేవుడు త్వమేవ మాతాచ పితాత్వమేవ అది వేదాంతుల యొక్క దృష్టికోణంలో అభిన్న నిమిత్తోపాదానము ఇప్పుడు ఇక్కడ ప్రశ్న భూతన్న జాయతే కించిత్ ఉన్నది పుట్టిందా లేనిది పుట్టిందా సత్కార్యవాదం ఉన్నది పుట్టింది అంటే ఇదంతా నేను చెప్పినట్టున్నాను అసత్కార్యవాదము లేనిది పుట్టింది అని సో భూతన్న జాయతే కించిత్ ఉన్నది పుట్టడం ఏంటి ఉన్నది పుట్టదు ఆత్మా ఉత్పద్యతే పుట్టుక అంటే ఉత్పత్తి ఆత్మకి ఆత్మకి పుత్పత్తి ఇప్పుడు దీంట్లో మీరు గమనించ సూక్ష్మంగా గమనించాలి జగత్తు పుట్టింది అంటే దేవుడు పుట్టాడు అర్థం ఎందుకని దేవుడే జగద్రూపంగా ప్రకటమయ్యాడు అది మీ అభిన్నని మిోపాదానం ఇదే దేవుడు పుట్టాడు దేవుడు ఎలా పుట్టాడు జగద్రూపంగా పుట్టాడు విశ్వం విష్ణుదాస నామం మొట్టమొదటి విశ్వం దేవుడు పుట్టాడు జగత్తు పుట్టింది అంటే దేవుడు పుట్టాడు నేను పుట్టాను అంటే ఆత్మ పుట్టింది నేనంటే ఆత్మ కదా ఆత్మ పుట్టింది చూడండి నేను ఎక్కడికి తీసుకెళ్ళాను నేను పుట్టాను అంటే ఆత్మ పుట్టింది జగత్తు పుట్టింది అంటే దేవుడు పుట్టాడు ఓకే దట్ ఈజ్ హౌ యూ హౌ టు లుకేటెట్ సాధారణంగా ఆత్మ విచారము కనుక ఆత్మ చుట్టూ విచారం చేస్తారు ఉన్న ఆత్మ పుట్టిందా లేని ఆత్మ పుట్టిందా అంటే ఉన్న ఆత్మే పుట్టింది ఉన్న ఆత్మ పుట్టడం భూతన్న జాయతే కించిత్ ఉన్నది పుట్టదు ఏదైనా సరే ఉన్నది పుట్టదు కాబట్టి ఉన్న ఆత్మ పుట్టడం కూడా ఉన్న ఆత్మ పుట్టకపోతే అది అది లేని ఆత్మ పుట్టిందనుకో అభూతం నైవ జాయతే లేనిది ఎలా పుడుతుంది లేనిది కుందేటు కొమ్మ పుడుతున్నా ఎప్పుడైనా చూశారా మీరు కుందేటు కొమ్మ పుట్టట్లేదు లేదు కాబట్టి అభూతం నైవ జాయతే మరి ఈ సత్కార్యవాదులు ఈ కలిసి వివదంత వీళ్ళు ఇలా దబలాడుకుని దెబ్బలాడుకుని వీళ్ళు ఏమి నిర్ధారణ చేశారు అంటే అజాతిని ఖ్యాప ఎంతతే వాళ్ళు పుట్టుక లేదనే నిర్ధారణ చేసినారు పుట్టుక లేదని నిర్ధారణ చేశారు ఖ్యాప అంటే లోకానికి ప్రకటించారు లోకానికంటే తెలుసుకునేవాడికి తెలు తెలుపుడు చేశారు తెలుసుకునేవాడికి లోకం గతాను గతికో లోక అపరిస్థితి వేరు ఎవడైతే వివేక బుద్ధితో తెలుసుకునే వాడికి తెలుపుడు చేసినారు తే ఖ్యాపయంతి కాబట్టి ఆత్మకు ఉత్పత్తి ఉతుపత్తి ఉత్పత్తి అంటే ఉత్పత్తి అంటే పైకి ప్రకటమ ఒకట అధస్పత్తి ఉత్పత్తికి ఆపోజిట్ ఏమిటి అధత్పత్తి అంటే మరణించుట ఆత్మకి ఉత్పత్తి లేదు అధఃపత్తి లేదు కాబట్టి ఆత్మ ఆజ్యాము పుట్టుక లేని ఆత్మ పుట్టుక లేనిది అంటే పోనీ ఆత్మకి పుట్టుక లేకపోవచ్చు మనం నేను నాకుండి పుట్టు అలా అనుకోకూడదు మీరే ఆత్మ అంటే ఆత్మ వేరే ఏమీ కాదు నేను ఆత్మ కాబట్టి నాకు పుట్టుక లేదు ఇది మనం అర్థం చేసుకోవాలి చాలా సీరియస్ ఇంప్లికేషన్స్ ఉంటాయి దీనికి నాకు పుట్టుక లేదు అని ఎప్పుడైతే అన్నారో జాగ్రత్తగా తెలుసుకుంటే మీ వ్యక్తే కాకుండా అయిపోతారు మీరు యు ఆర్ నో మోర్ ఎ పర్సన్ బికాజ్ పర్సనాలిటీ అన్నది మీరు పుట్టుకన ఎప్పుడైతే నిరాకరించారో ఆ వ్యక్తిత్వాన్ని నిరాకరిస్తారు వ్యక్తిత్వాన్ని ఎప్పుడైతే నిరాకరించారో ఇంకేం మిగులుతుంది జ్ఞానైనా ఆకాశ కలిపేనా ఆకాశమువ్వలే బౌండరీస్ వ్యక్తిత్వం అంటే బౌండరీసే కదా ఏ రకమైన బౌండరీస్ లేనటువంటి శుద్ధ చైతన్యం మీరు అదే ఆత్మ అదే బ్రహ్మ కాబట్టి అజాతమాతమే వాస్తవమే అసలు చూడండి జన్మ అంటే ఏమిటి జన్మ అంటే ఏమిటి సాధారణంగా పౌరాణిక దృష్టికోణం వేరే ఉంటుంది దార్శనిక దృష్టికోణం వేరే ఉంటుంది పౌరాణిక దృష్టికోణంలో ఎలా చెప్తారంటే ఒక స్థానం నుంచి మరో స్థానానికి వెళ్ళడం పేరే జన్మ అంటారు వాడు దేశం ఒక దేశం నుంచి మరొక దేశమునకు వెళ్ళుట వీడు స్వర్గంలో ఉన్నాడు భూలోకానికి జన్మ నరకంలోంచి భూలోకానికి వచ్చాడు భూలోకాన్నించి నరకానికి వెళ్ళాడు కాబట్టి ఈ ఒక స్థానం నుంచి మరో స్థానానికి స్థానము లేక దేశము దేశం నుంచి దేశాంతరమును పొందుతా దీనిని జన్మ అని పురాణవాదులు అలా చెప్తారు అయితే దార్శనికులు అలా చెప్పారు దార్శనికులు అలా చెప్పారు ఇప్పుడు ఘటం పుట్టింది అన్నారు దార్థిములు ఘటం పుట్టింది అంటే స్వర్గలోకం నుంచి భూలోకానికి వచ్చిందనా లేకపోతే హైదరాబాద్ నుంచి అమలాపురం వెళ్ళిందనా ఘటం పుట్టింది అంటే అర్థం ఏంటి భావం ఒక భావం నుండి మరొక భావమును పొందుటయే పుట్టుక ఇది దార్శనికుల యొక్క దృష్టికోణం కాబట్టి మట్టి మట్టిముద్ద భావంలో ఉన్నటువంటి వస్తువు ఘట భావంలోకి వచ్చింది అదే పుట్టుక కాబట్టి భావాత భావాంతర ప్రాప్తి జన్మ దేశాత్ దేశాంతర ప్రాప్తి జన్మ అని చెప్తారు భావాత్ భావాంతర ప్రాప్తి జన్మ అని దార్శనికులు చెప్తారు కాబట్టి అక్కడే అసలు జన్మంటే ఏమిటోనే మీకు అసలు వ్యవస్థ లేదు అక్కడ తర్వాత ఇంకొకటి చెప్తాడు ద్విజ అండి పదం ద్విజ అంటే రెండుసార్లు పుట్టాడు రెండుసార్లు ఎలా పుట్టాడు వీడు బ్రాహ్మణుడు ద్విజ అంటే రెండుసార్లు పుట్టాడు రెండుసార్లు ఎలా పుడతాడు అంటే తల్లి ఒకసారి పుట్టాడు ఓకే ప్రసిద్ధంగా ఉన్న పుట్టుక తల్లి గర్భం నుంచి పుట్టాడు మరి రెండోసారి పుట్టడం ఏమిటి రెండోసారి పుట్టడం అంటే యజ్ఞోపవీత సంస్కారం వల్ల రెండోసారి పుట్టాడు అంటే అర్థం ఏంటండి మీరే మీ పుట్టుక పదానికి మీరే డెఫినేషన్ మార్చేశారా లేదా ఇప్పుడు పుట్టు తల్లి గర్భం నుంచి పుట్టడం పుట్టుకెల్లా అవుతుంది తల్లి గర్భం నుంచి పుట్టడం పుట్టుక అయితే రెండోసారి పుట్టడం ఎలా ఉంటుంది యజ్ఞోపవీత సంస్కారం పుట్టుక అంటే మొదటిసారి పుట్టుక పుట్టుకెళ్ళవుతుంది కాబట్టి జన్మ అనేది ఒక స్థిరమైన వ్యవస్థ మీకు లేనే లేదు పౌరాణికుల జన్మ వేరు దార్శనికుల జన్మ వేరు కర్మవాదుల జన్మ వాళ్ళలోనే వాళ్ళే దేన్ని జన్మన్నారో మళ్ళీ ఇంకొక సమయంలో ఇంకో దాన్ని జన్మంటున్నారు ఒకసారి జన్మని ఒక వ్యవస్థ చేశారు యజ్ఞపేత సంస్కారమే జన్మ ఇంకొక వ్యవస్థ చేశారు సన్యాసాన్ని మూడో జన్మ ఇదేమిటి సంస్కారం జన్మ అన్నారు సన్యాసం జన్మల్లా అయింది సార్ ఎన్నో పేతం ఉండదు ఎన్నో పేతాన్ని పీకవగల బాల సార్ జంగలో బాలి జన్మ అని పేరు మూడో జన్మ సో అది ఏది జన్మ ఇప్పుడు తల్లి గర్భం నుంచి పుట్టడం జన్మయా ఎన్నోపవేతం వేసుకోవడం జన్మయా ఎన్నోపేతం తీసేయడం జన్మ ఏది జన్మ కాబట్టి జన్మ అన్నది వ్యవస్థ విషయము ఇంకొకటి శంకరుడు భాష్యంలో ఈ విషయాన్ని చెప్పారు సూక్ష్మంగా ఉంటాయి అంటే మనం ఊహ చేయలేము ఇలాంటి కల్పము ఇటువంటి వర్ణన ఉంటుందని ఊహ చేయలేము ఆయన ఏమన్నారంటే వీడు ఏదో లాటరీ వచ్చింది అన్నారు లాటరీ తగిలింది నాకేదో లక్ష రూపాయలు పది లక్షలో వచ్చింది వచ్చితే వీడు హీ ఈజ్ నాట్ ది సేమ్ పర్సన్ ఎన్ వాడు ఏమంటాడు అహం సుఖీ జాత అంటాడు అహం సుఖీ జాత అంటే నేను సుఖినై అయినాను జాత అంటే అయినాను జాత అంటే పుట్టినాను ఏమండి ఏదో కష్టం వస్తుంది ఎవరో కావాల్సిన వాళ్ళు ఎవరోలో ఏదో అయితే వీడు అహం దుఃఖీ జాత అంటాడు శంకరులు అంటారు సుఖం వచ్చినప్పుడల్లా కొత్తగా పుట్టుకయ్యేది దుఃఖం వచ్చినప్పుడల్లా పుట్టుకయే అంచేత మనిషి వంద సార్లు పుడతాడు వంద సార్లు మరణిస్తాడు కాబట్టి పుట్టుక అని అనుకునే దాంట్లో ఏ రకమైనటువంటి వ్యవస్థ లేదు కనుక ఆత్మ నిత్య శుద్ధ బుద్ధముక్త స్వభావ ఆత్మయందు ఆత్మస్వరూపముందు పుట్టుక అనేది లేదు ఎప్పుడైతే దేహము నేనే అనుకునే ఒక అభిమానం బయలుదేరుతుందో ఆ అభిమానం కారణంగా పుట్టుక అనేది మనిషి తనపై తాను ఆరోపించుకుంటాడు ఇప్పుడు నేను ఇంకో మాట్లాడుకుంటాను ఈ లడ్డు చూడండి లడ్డు లడ్డు తీయగా ఉంటుంది మీకు ఎలా తెలిసిందో లడ్డు తీయగా ఉంటుంది ఎలా తెలిసింది ప్రత్యక్షంగా దాన్ని మీరు అనుభవానికి తెలుసుకుని లడ్డు తీగా ఉంటుందని తెలుసుకున్నారు అవునండి నేను పుట్టాను అని మీరు అన్నారు మీకు ఎలా తెలిసింది ఎలా తెలిసింది ప్రత్యక్షానుభవం వల్ల తెలిసిందా లేదు నేను బ్రాహ్మణుడను నేను క్షత్రియుడను మీకు ఎలా తెలిసింది ప్రత్యక్షానుభవం వల్ల తెలిసిందా లేదు నేను ఆంధ్రవా ఆంధ్రప్రదేశ్ వాడను పంజాబీని మద్రాసీని ఇది ఎలా తెలిసింది మీకు ప్రత్యక్షానుభవం వల్ల తెలిసిందా లేదు నేను భారద్వాజ సగోత్రుడను హరిత సగోత్రీకుడను ఇది ఎలా తెలిసింది ఓకే మరి ఇవ వీటిలో ఏది ప్రత్యక్షానుభవం వల్ల మీకు తెలియలేదు ఎలా తెలిసేది మరి ప్రత్యక్షానుభవం తెలియకపోతే ఎలా తెలిసేవి ఎలా తెలిసే చెప్పంటారా సో హియర్స్ ఏ వల్ల తెలిసే అంటే ఎదరో వాళ్ళు మీకు చెప్పి పెడితే వాళ్ళు చెప్పింది నిజం అనుకుని నిత్యం వేసుకున్నారు అంతే కదా నేను సింహరాశి వాడను ఎలా తెలిసింది మీకు మీది సింహరాశి అని ఎలా తెలిసింది మీకు అసలు సింహరాశి అంటే ఏమిటి కొంచెం ఓపిక పెట్టండి పదిశం పట్టింది మీరు ఓపిక ఓకే గతాన్ని పెట్టుకో లోపల అందరూ నువ్వు పుట్టావు నువ్వు పుట్టావు అన్నారు నేను పుట్టాను నేను పుట్టాను వీడు అన్నాడు అంతేకాని వీడు అదే సత్యాన్ని శోధించి తెలుసుకోమడేమీ కాదు కేవలం అభిమానం అభిమానం అంటే తాదాత్మ్యాన్ని తాను కాని తాను అని భ్రమపడ్డాం దాన్ని అభిమానం ఉంటాం కాబట్టి అభిమానాన్ని బట్టి తన తాను ఒక జన్మను ఆరోపించుకుని వీడు జీవిస్తూ ఉంటాడు ఆ ఆరోపము ఎంత హానికరము అంటే మృత్యు భయంతో జీవిస్తాడు నెంబర్ వన్ నెంబర్ టూ నేను పుట్టాను అనగానే అనేకానేకములైన కల్పనలను తన మీద ఆరోపించుకుని ఆ కల్పనలన్నీ సత్యాలని జీవిస్తూ ఉంటాడు ఓకే వల్ల వ్యావహారికంగా ఏదో అవుతుందంటే తప్పేం కాదు బట్ వాట్ హ్యాపన్స్ యునో ఆత్మ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ అనే సత్యము కప్పుబడిపోతుంది ఇవన్నీ వచ్చేసి ఈ మతం వర్గం వర్ణం ప్రాంతం దేశం నేషనాలిటీ ఇన్ని ఐడెంటిఫికేషన్స్ ఎప్పుడైతే వీళ్ళని ఎత్తినబడిపోయాయో రిలీజియస్ ఐడెంటిఫికేషన్స్ ఉంటాయి రిలీజియస్ అంటే నేను హిందూ నేను క్రిస్టియన్ ఇచ్చాను విత్ ఇన్ ది హిందూ వర్ణ క్యాస్ట్ బేస్డ్ ఐడెంటిఫికేషన్స్ ఉంటాయి విత్ ఇన్ ది క్యాస్ట్ గ్రహ లేకపోతే రాశి బేస్డ్ ఐడెంటిఫే గోత్రా బేస్డ్ ఐడెంటిఫికేషన్స్ ఉంటాయి జెండర్ బేస్డ్ ఐడెంటిఫికేషన్ ఎలాగూ ఉండనే ఉంది బయలాజికల్ ఐడెంటిఫికేషన్ ఇన్ని రకాల ఐడెంటిఫికేషన్స్ ఎప్పుడైతే తను నెత్తిన వేసుకున్నాడో జ్ఞానేనా ఆకాశ కల్పేనా అనే సత్యము పర్మనెంట్గా మరుగు మరుగును పడిపోతుంది వీడు రాగద్వేషాలతో ఈ ఐడెంటిఫికేషన్స్ నుంచి రాగద్వేషాలు పుడతాయి అహం బ్రాహ్మణ అనగానే కొన్ని రాగద్వేషాలు వస్తాయి దాని నుంచి అహం క్షత్రియ అనగానే ఇంకో కొన్ని రాగద్వేషాలు వస్తాయి ఈ రకమైన రాగద్వేషాలతోటి జీవిస్తో మృత్యు భయంతో జీవిస్తో తన యథార్థ స్వరూపాన్ని విస్మరించి జీవిస్తాడు చూడండి నేను పుట్టేను అనే మాట నుంచి ఎంత పెద్ద సంసారం వీడి చుట్టూ నిర్మాణమైనదో కాబట్టి పుట్టుకను అంగీకరించరు భాష్యానందము తైదేవం విరుద్ధవదన అన్యోన్యపక్ష ప్రతిషేధం కుద్ద్భి ం ఖ్యాతం ఇది ఉచ్యతే ఈ విధంగా ఈ సత్కార్యవాదులు ఉన్నది పుట్టింది ఏడుతున్నారు అసత్కార్యవాదులు లేనిది పుట్టింది ఏడుతున్నారు ఈ విధంగా తై ఏం విరుద్ధవదనైన విరుద్ధంగా మాట్లాడుతున్నారు వీడు చెప్పిన దానికి వాడు విరుద్ధంగా మాట్లాడాడు వాడు చెప్పిన దానికి వీడు విరుద్ధంగా మాట్లాడాడు అంతటతో తాగకుండా అన్యోన్యపక్ష ప్రతిశోధ ప్రతిషేధం కుద్భి నిజంగా తార్కికులు ఉన్నది పుట్టింది అనే సాంఖ్య పక్షాన్ని చాలా విస్తారంగా ఖండిస్తారు సాంఖ్యులు లేనిది పుట్టింది అనే తార్కిక పక్షాన్ని మరింత విస్తారంగా వాళ్ళు ఖండిస్తారు ఈ విధంగా పరస్పరము ఖండించుకోవడం ద్వారా వాళ్ళు ఏమిటి నిర్ధారించినారు అని మీరు ప్రశ్నిస్తే ఉచ్యతే భూతం విద్యమానం వస్తువు జాయతే విద్య భూతం అంటే విద్యమానం వస్తు కింత్ ఏదైనా సరే ఉన్న వస్తువు పుట్టదు భూతం అంటే విద్యమానం ఉన్నది ఉంటున్నది వర్తమానంలో ఉన్నది ఉంటున్నది ఉంటున్నది పుట్టదు ఏదైనా సరే ఎందువల్ల విద్యమానత్వాదేవా ఉండడమే కారణం పుట్టుక లేదు అనడానికి ఉండడమే కారణం ఉండడమే కారణం ఇంకా పుట్టుక లేదు ఇంకా వేరే కారణమేమక్కర్లేదు ఆత్మవత్ ఉదాహరణకి ఆత్మ ఆత్మ ఉన్నది ఆత్మ ఉన్నది అంటే అర్థం అంటే తెలుసు నేను ఉన్నాను ఏమంటే నేను ఉన్నాను అనే దానిని మీరు ఖండించగలరా అంటే ఏమిటి నేను ఉన్నానా లేదా అనే సందేహానికి అవకాశం ఉందా లేదు నేను లేను అనే నిశ్చయానికి అవకాశం ఉందా లేదు నేను ఉన్నాను ఒక ఆయన అడిగారు మీరు ఉన్నారా అడిగారు ఆ నేనున్నాను ఎలా చెప్పగల ఎలా చెప్పగలరు నేను ఉన్నాను అని ఎలా చెప్పగలరు అని అడిగితే ఆయన ఏమన్నాడంటే నేను ఉన్నాను కాబట్టే మా మామగారు నాకు పిల్లనిచ్చారు కాబట్టి నేను ఉన్నాను ఉన్నవాడికి పిల్లనిస్తారా లేనివాడికి పిల్లనిస్తారా ఉన్నవాడికే ఉండడం అంటే డబ్బు ఉండడం అది తాను ఉండడం కాబట్టి అలా కాదు ఇట్ ఇస్ నాట్ లైక్ మీరు ఉన్నారా అని నేను అడిగారు అనుకోండి మీరు నేను కన్సల్ట్ చేసి చెప్తాను ఆగండి అని ఇంట్లోకి వెళ్ళి అడిగి చెప్తారా చెప్పరు నేను ఉన్నాను మీరు ఉన్నారా లేదా అని సందేహం ఏమైనా ఉందా లేదు నేను ఉన్నాను మీరు లేరు అనే నిశ్చయం ఏమైనా ఉందా నేను ఉన్నాను ఆత్మ నీటి దాని స్వరూపం కాబట్టి దానికి తుట్టుక అనే ప్రసక్తి లేదు ఇత్యవం వదన్ సద్వాది సాంఖ్యపక్షం ఓహో అసద్వాది సాంఖ్యపక్షం ప్రతిషేధతి సత్యమ కార్కికులు అసద్వాదులు అంటే అసత్కార్యవాదులు లేనిది పుట్టింది అని వాదించి వాళ్ళు ఏమంటారంటే ఉన్నది పుట్టడం ఏమిటండి ఉన్నది పుట్టదు ఎందువల్ల ఉంది కాబట్టి అని వాదించి సాంఖ్యపక్షాన్ని అంటే సత్కార్యవాదాన్ని చెప్పే సాంఖ్యపక్షాన్ని వాళ్ళు ఖండించి మీకు దీంట్లో రహస్యం చెప్తారు అజ్ఞానం అనేది అజ్ఞానంలాగా కనబడదు అజ్ఞానం అజ్ఞానంలా కనపడదు పైగా జ్ఞానంలా కనపడుతుంది అంచేతనే ఇప్పుడు నేను పుట్టాను అంటాడు నేను పుట్టాను అని వాడు అనుకుంటాడు అది అజ్ఞానం అనుకుంటాడా వాడు అనుకోడు పైగా ఏమనుకుంటాడు జ్ఞానం అనుకుంటాడు నేను పుట్టాను ఎలా చెప్పగలవా నువ్వంటే ఇదిగో చూడు అదే జన్మ కుండలు చూపిస్తాడు ఆ దాన్ని బట్టి నువ్వు పుట్టేనని ఎలా నిర్ధార అవుతుందంటే ఎవరైనా అలా మాట్లాడితో చూడు ఇదిగో రాశి గ్రహం చక్రం లగ్నం ఇవన్నీ ఎక్కడో పెట్టి ఇదంతా జ్ఞానం అంటాడు అది చూశారా మీరు కాబట్టి జగ మన జీవితాల్లో అజ్ఞానం అజ్ఞానంలో కనపడదు అజ్ఞానం జ్ఞానంలా కనపడుతుంది అంచేతనే ఈ లౌకికులు అంటే సంసారంలో ఉన్నటువంటి లౌకికులు అజ్ఞానాన్ని పోగొట్టుకునే ప్రయత్నం కూడా చేయరు ఎందుకంటే అది వాళ్ళకి అజ్ఞానంలా కనపడుతుంది అది జ్ఞానంలా కనపడుతుంది దాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయరు వాళ్ళు ది డోంట్ ట్రై దిమేడ్ కాబట్టి ఎనివే ఉన్నది పుట్టింది అనే సాంఖ్య పక్షాన్ని నయ్యాయికులు ఖండించినారు తథా అవిద్యమానం అవిద్యమాన జాయతే శణవత్వం వదన్ సాంఖ్యో అసత్వాదిపక్షం అసజ్జన్మ ప్రతిషేధతి సాంఖ్యపక్షాన్ని తాత్వికుడు లేక నయాయకుడు ఖండించాడు సాంఖ్యుడు ఊరుకుంటాడు అనుకుంటున్నారా మీరు అదేమీ లేదు బిగ్ ఫైట్లో బీజేపీ వాడిని కాంగ్రెస్ వాడు ఖండించాడు అప్పుడు కాంగ్రెస్ వాడు ఊరుకుంటాడా అదే బీజేపీ వాడు ఊరుకుంటాడా వీడు ఏమి వీడు కాంగ్రెస్ వాడిని ఖండిస్తాడు వాడి యుక్తులు వాడుకుంటాయి వీడి యుక్తులు వీడుకుంటాయి అరవై నిమిషాలు బిగ్ ఫైట్ అయిన తర్వాత మధ్యలో నాలుగు కమర్షియల్స్ ఐదారు కమర్షియల్స్ ఉంటాయి బిగ్ అవుతుంది మనం తలపోటు వస్తుంది వెళ్ళి పడుకుంటుంది అంతకుమించి దాంట్లో ఏమీ సెటిల్మెంట్ ఏమీ రాజు కాబట్టి వీళ్ళు ఇక్కడ అదేవిధంగా అభూతము అంటే లేనిది పుట్టింది అని అనే సత్కార్యవాది పక్షాన్ని సాంఖ్యవాది ఖండిస్తున్నాడు అభూతము అంటే లేనిది పుట్టదు ఎందువల్ల లేదు గనుక అవిద్యమానత్వ నైవ పుట్టనే పుట్టదు ఉదాహరణ శేష విషాణవత శిష్య విషాణం ఉంటే కుందేటు కొమ్ము సో కుందేటు కొమ్ము వలే ఈ విధంగా మాట్లాడి సాంఖ్యుడు కూడా అసద్వాది పక్షాన్ని అంటే అసత్కార్యవాదాన్ని లేనిది పుట్టుట అసజ్జన్మ దానిని నిషేధిస్తాడు సో చూడండి నువ్వు అజ్ఞానివి సాంఖ్యుడు తార్కికుణ్ణి తార్కికుడు సాంఖ్యుణ్ణే నువ్వు అజ్ఞానివే సో చూడండి ఎదరవాడు అజ్ఞాని అన్నవాడు డబుల్ అజ్ఞాని నేను అజ్ఞాని అన్నవాడు సింగిల్ అజ్ఞానం ఏమండి సింగిల్ అజ్ఞాని నేను ఇంకో మాట చూడండి మీరు అజ్ఞాని అని మీకు ఎలా తెలిసింది మీలో అజ్ఞానం ఉన్నదని మీకు తెలిసిందా మీలో అజ్ఞానం ఉన్నదని తెలిస్తే మీరు అజ్ఞాని అవుతారా అజ్ఞాన సాక్షి అవుతారా అజ్ఞాన కాబట్టి ముందు ఎదరవాడు అజ్ఞాని మాట పక్కన పెట్టండి డబుల్ అజ్ఞానం నుంచి సింగిల్ అజ్ఞానంలోకి రండి నేను అజ్ఞాని నేను అజ్ఞాని అన్నది కూడా తప్పే ఎందుకంటే అజ్ఞానము నాకు తెలుస్తూ ఉంటే నేను అజ్ఞానమును తెలుసుకునే సాక్షి చైతన్యాన్ని అవుతాను తప్ప అజ్ఞానిని ఎలా అవుతారు కానీ అజ్ఞానంతో తాదాత్మ్యాన్ని చెందితే మటుకు అజ్ఞానిని తాదాత్మ్యం తప్పు కదా తాదాత్మ్యం సరికాదు కాబట్టి ఎనివే సాంఖ్యవాది నైయాయికులు ఈ విధంగా పరస్పరము ఖండించుకున్నారు వివదంత విరుద్ధం వదంత ఈ విధంగా ఒకళ్ళకొకళ్ళు విరుద్ధంగా మాట్లాడతారు వీళ్ళు దార్శనికులైతే ఎప్పుడు కూడా దార్శనిక పక్షము పౌరాణిక పక్షము నుండి ఉంటాయి ఎందుకని మనం పౌరాణిక మతంలో జీవిస్తున్నాం దర్శనాన్ని అధ్యయనం చేసుకున్నాం కాబట్టి రెండు పక్షాలు మన ముందు ఉంటాయి వీటిని మనం పరిశీలిస్తూ ఉండాలి అది ఒక శైలి చూడండి దార్శనికులైతే సాంఖ్యులు దార్ నైయాయికులు దార్శనికులు వాళ్ళు ఏం చేస్తారు అసద్వాదం లేనిది పుట్టింది ఉన్నది పుట్టింది వాళ్ళేమో ఆ విధంగా వాళ్ళు వివాదం వాళ్ళది ఆ వివాదంలో తెలియదేదీ లేదు పౌరాణికుల దగ్గరికి వస్తే వీళ్ళ వివాదాలు అలా ఉండవు పౌరాణికులు తత్వం మీద వివాదం ఉండదు ఎందుకో తెలుసునండి అసలు వాళ్ళ తత్వాన్ని పట్టించకూడదు వాళ్ళు ఫిలాసఫీ గురించి వెళ్ళరు వాళ్ళు వాళ్ళు ఎంతసేపు పౌరాణిక గాథలు పౌరాణిక విశ్వాసాలతోటే వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు వాళ్ళ వివాదం ఎలా ఉంటుంది శివుడు గొప్పయా విష్ణువు గొప్పయా అన్న వివాదంలో వాళ్ళు ఉంటారు వాళ్ళను వదిలిపెట్టి వేళ్ళ దగ్గరికి వస్తే ఉన్నది పుట్టిందా లేనిది పుట్టిందా అనే వివాదంలో వీళ్ళు ఈ రకంగా పరస్పరము వీళ్ళు వివాదపడుతో సో ఒకళ్ళనొకళ్ళు ఖండించుకుంటో విరుద్ధం వదంత ఎవరో తెలుస్తున్నా వీళ్ళు ద్వయా ద్వైతినోపీ అన్యోన్యస్య పక్ష సదసతోర్జన్మని ప్రతిషేధంత సో వీళ్ళు ఎందుకంటే ద్వైతం అంటే ఎదురుకుండా జగత్తుంది దేవుణ్ణి వచ్చింది నేను జగత్తు కంటే దేవుడి కంటే భిన్నంగా ఉన్నాను ద్వైతులు కదా సో ఈ విధంగా ఈ ద్వైతులు పరస్పరము ఒకళ్ళ పక్షాన్ని ఇంకొకళ్ళు సదసతోర్జన్మని ప్రతిషేధంత సత్తు పుట్టింది అనే పక్షం వాడు అసత్కార్యవాదాన్ని అసత్కార్యవాదం వాడు సత్కార్యవాదాన్ని పరస్పరము ఖండిస్తూ ఉంటారు ఇప్పుడు మీరు గమనించాలి దేవుడు సృష్టిని చేశాడు అన్నది పౌరాణిక దృష్టి అది పౌరాణిక దృష్టి సాధారణ దృష్టి దేవుడు జగత్తు రూపంగా ప్రకటమైనాడు అంటే అసాధారణ దృష్టి సాంఖ్య దార్శనిక దృష్టి మొత్తానికి దార్శనిక దృష్టిలోనే మనం వ్యవస్థ చేస్తున్నాము సో అజాతవాదం ఆయన చెప్పి జో తెలుసు అండి చూడండి బ్రహ్మన్నే బ్రహ్మన్న జగత్తుని సృష్టించలేదు బ్రహ్మన్ను జగత్తుగా అవ్వలేదు బ్రహ్మ బ్రహ్మగా ఉన్నది ఇదే అజాతవాళ్ళ దీనికి ఎలాగో చెప్తా చూడండి ఇప్పుడు సినిమా చూశారు మీరు గంటల సినిమా చూశారు సినిమాలో ప్రపంచం ఉంది కదా సినిమాలో ప్రపంచం ఉంది కదా అక్కడ కూడా ఇల్లు జనాలు మొత్తం మన ప్రపంచం ఎంత ప్రపంచం బయట ఉందో అంత ప్రపంచము సినిమాలో ఉంటుందండి ఇప్పుడు సినిమాలో ప్రపంచాన్ని కాంతి బ్రహ్మ ప్రకాశము బ్రహ్మ అక్కడ ఓకే ఇప్పుడు మీరు చెప్పండి ప్రకాశం బ్రహ్మ సినిమా ప్రపంచాన్ని సృష్టించిందా లేక జస్ట్ వెయిట్ లేక ప్రకాశమనే బ్రహ్మ సినిమా ప్రపంచం రూపంగా తానే ప్రకటమైందా చెప్పండి మీరు సమాధానం కాదండి రెండూ తప్పేనండి రెండూ తప్పే ప్రకాశమనే బ్రహ్మ ఉంది అది సృష్టించదు లేదు సృష్టిగా ప్రకటవు తాగు లేదు బ్రహ్మ ఉంది అంతే కదండి అర్థమయ్యే ఇప్పుడు ప్రకాశం అనే బ్రహ్మ సినిమా ప్రపంచాన్ని సృష్టించింది అది పౌరాణిక దర్శనం పౌరాణిక దృష్టి ప్రకాశం అనే బ్రహ్మ సినిమా ప్రపంచం రూపంగా ప్రకటమైనది అంటే అది దార్శనిక దృష్టి రెండూ కరెక్ట్ కాదు రెండూ కొట్టి వారేస్తాం ప్రకాశం బ్రహ్మ ఉన్నది అది సృష్టించను లేదు అది తాను ప్రకటము కాను లేదు అర్థమైందండి ఇంకో ప్రశ్న అడుగుతా బంగారముతో నెక్లెస్ తయారు చేశారు కదా నెక్లెస్ వచ్చింది కదా బంగారం నుంచి నెక్లెస్ వచ్చింది ఇప్పుడు ప్రశ్న చెప్పండి బంగారము నెక్లెస్ను సృష్టించిందా లేక బంగారము నెక్లెస్గా తానే అయ్యిందా చెప్పండి సమాధానం రెండూ తప్పే రెండూ తప్పే బంగారము నెక్లెస్ను సృష్టించడం లేదు బంగారము నెక్లెస్ అవను లేదు మరి ఏమిటి మరి ఏమిటి క్యా హై బంగారము బంగారము వలె ఉన్నది జోహై సో హై వాట్ ఈజ్ ఈజ్ ఇదే జాతవాళ్ళతో ఏమండి నేను మాట చెప్తాను నెక్లెస్ అంటే ఏమిటండి మెడ చుట్టూ పెట్టుకునే ఆభరణము ఏమండి ఎదుర్కొండగా టేబుల్ మీద ఒక వస్తువు ఉన్నది బంగారంతో చేసిన వస్తువు ఉన్నది బైట్ సెల్ఫ్ అది బంగారమా నెక్లెస్సా బంగారం దాన్ని తీసి మీరు మెడలో పెట్టుకుని నేనేదో గొప్ప పని చేశానని మీరు అభిమానం పెట్టుకుంటే అది నెక్లెస్ అని నామకరణం వచ్చింది కానీ బైట్ సెల్ఫ్ అది నెక్లెస్ కాదు ఏమీ కాదు వాట్ ఈజ్ ఇట్ బంగారం అంటారు అంచేతనే చాలా చక్కటి దృష్టాంతం పూజ స్వామీజీ చెప్పిన దృష్టాంతం ఈమె నెక్లెస్ అమ్మడానికి వెళ్ళింది బంగారం లోన్ ఇస్తూ ఉంటాడు ఈ మనక్పురం చూసే కదా మీరు గోల్డ్ లోన్ ఇస్తూ ఉంటాడు మనక్పురం ఈ మధ్యన కొత్తగా వచ్చింది సో ఈమె గోల్డ్ లోన్ వెళ్ళింది వెళ్ళి ఇలా మరి తీసి మా మామగారు పెట్టారు మా పెట్టారు ఇలా తీసి ఇదిగో నెక్లెస్ ఇలా ఇచ్చింది వాడికి ఇస్తే వాడు తీసుకున్నాడు అలా తీసుకోడు ఇలా తీసుకున్నాడు ఇలా తీసుకున్నాడు ముద్దగింద ఇలా ముద్దగిల్ల తీసుకుంటాడు ఏం పోదు నెక్లెస్ కింద తీసుకోవచ్చు కదా ఈమె నెక్లెస్ కింద ఇస్తే వాడు నెక్లెస్ కింద తీసుకోవచ్చు కదా వాడు నెక్లెస్గా తీసుకోడు ఇలా ముద్ద చేస్తాడా ఇలా చేతిలో అరచేతిలో ముద్ద కింద తీసుకుని బ్యాలెన్స్లో పెడతాడు పెట్టి తూకం వేస్తాడు దేన్ని తూకం వేస్తున్నాడండి నెక్లెస్ని తూకం వేస్తున్నాడా బంగారాన్ని తూకం వేస్తున్నాడా కాబట్టి అజాతవాదమే సత్యం అజాతి అనుత్పత్తిని అర్థాత్ ఖ్యాపయంతి ప్రకాశయంతితే ఈ విధంగా ఈ అసత్కార్యవాదులు సత్కార్యవాదులు కలిసి ఒకళ్ళని ఒకళ్ళు గట్టిగా దెబ్బలాడుకునే వాళ్ళు ఏమి నిర్ధారణ చేశారంటే జ నిర్ధారణ చేసినారు ఏది పుట్టలేదు ఆత్మకు పుట్టుకలేదు అనే నిర్ధారణ వాళ్ళు చేసినారు ఖ్యాప్యమానమింతై అనుమోదామహే వయం వివదామోన్నతై సార్ధం అవివాదన్ని బోధత వాళ్ళిద్దరూ కలిసి గంటల తరబడి వాదించి ఒకళ్ళని ఒకళ్ళు పక్కనబందిగా ఖండించి అజాతిని అజాతి అంటే పుట్టుక లేదు ఆత్మకు పుట్టుకలేదు అనే సత్యాన్ని వాళ్ళు బాగా గట్టిగా ప్రకటించారు మరి మీరేం చేస్తారండి అంటే మేము వారు ప్రకటించిన ఈ సత్యాన్ని మేము ఆశీర్వదిస్తున్నాము అనుమోదమహే అనుమోద అంటే వాళ్ళు గబలాటంతా అయిపోయిన తర్వాత నిష్కర్ష వచ్చింది కదా ఏమిటి నిష్కర్ష అజాత అది నిష్కర్ష ఆ నిష్కర్షను అను అను అను అనుగ్రహించి మేము ఆనందిస్తున్నాము అను మోద మోద అంటే ఆనందించటం అను అంటే పశ్చాత్ వాళ్ళ ఎబులాటంతా అయిపోయిన తర్వాత ఒక నిష్కర్ష వచ్చాక మోదామహే మేము చక్కగా ఆనందంగా స్వీకరిస్తున్నాము అజాతవాదాన్ని స్వీకరిస్తున్నాము ఇద్దరూ జాతివాదులే అయితే మరి మేము అజాతవాదులం కదా అయితే మరి అజాతవాది వెళ్ళి జాతివాదితో జన్మ డెబ్బలాడతాడా డెబ్బలాడతాడు వివదామో నతై సార్థం మేము వాదితోటి వివాదము చెయ్యము ఇప్పుడు నేను మాట చెప్తా చూడండి వచ్చాడు సూర్య సిద్ధాంతం ప్రకారం నాది సింహరాశి అన్నాడు చంద్ర సిద్ధాంతం వాడు ఏమని చెప్పాడు సింహం కాదురా కర్కాటకంలో పుట్టావును అని వాడు చెప్పాడు వాళ్ళిద్దరూ ఒకరినొకరు దెబ్బలాడేసుకుంటున్నారు సింహం కాదని వాడు కర్కాటకం కాదని ఈయన గతిగా దెబ్బలాడేసుకుంటున్నారు అక్కడ నేను కూర్చున్నాను నేనేం చేస్తాను చెప్పండి నేను వెళ్ళి ఈ సింహం వాటితో దెబ్బలాడతానా కర్కాటకం వాటితో దెబ్బలాడతానా నేను ఏది దెబ్బలాడు నేనేమని చెప్తానంటే నాయన నువ్వు సింహంలోనూ పుట్టలేదు కర్కాటకంలోనూ పుట్టలేదు వాస్తవంలో నీకు పుట్టుక లేదు సుమా అని చెప్తాను దెబ్బలాడు